మాయా మాయా అనే పేరు గల కామధేను కామధేను ఊహ ఇద్దరు వత్సౌ మొగపిల్లలు జీవేశ్వరు జీవుడు ఈశ్వరుడు కాబట్టి మాయా అనేది అది ఒక కామధేను కామధేనం ఏం చేస్తుంది మీరు ఏది కోరుకుంటే దానిని అది ఇస్తుంది అది మాయా అనే కామధేను మీరు ఏది కోరుకుంటే అది ఇస్తుంది ఉండటం అడగకుండా ప్రయాణం చేసుకున్నాడు నేను చెప్పాడు మీకు మధ్యాహ్నం భోజనం మూట కట్టి పట్టుకెళ్ళాడు ఒక చెరువు పక్కన చెరువు లేకపోతే ఒక నీటి పడియస్ వంటిది దాని పక్కన కూర్చుని భోజనం చేసి ఆ నీళ్లు చెరువు ఆ చెట్టు ఎండ ఎక్కువగా ఉంది నీడ ఉంటే బాగుండవు అనుకున్నాడు తక్కువ నీడ కనపడేది మంచం కూడా ఉంటే బాగుండదు తక్కువ మనసం కనపడి కాఫీ నిద్రలేసి టీ ఉంటే బాగుండదు తక్కుమని టీ వచ్చింది ఏమిటి ఏది కావాలంటే అది వచ్చేస్తుంది ఏమిటి ఎందుకంటే వాడు కల్పవృక్షం కింద కూర్చున్నా అది కల్ప వృక్షం కింద కూర్చున్నాడు ఆ చెట్టు మహిమ ఏమిటంటే మీరు ఏది కల్పిస్తే కల్పన ఏది భావన కల్పన అంటే భావన మనస్సుతో భావన చేయడమే కాదు ఏది భావన చేస్తే అది మీ ముందు కనపడుతుంది అదే ఆ చెట్టు యొక్క లక్షణం ఆ చెట్టు అలాగా దాని మహిమ కథంలో సో కాబట్టి ఆ కల్ప వృక్షం యొక్క మహిమ చేత అతను ఏది అనుకుంటే అది లభిస్తాం సో ఇక్కడ చక్కటి ఫ్యాన్ ఒకటి ఫ్యాన్ వస్తుంది ఎయిర్ కండిషనర్ అది వచ్చేస్తుంది అలా అయ్యో ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఇదేదో దెయ్యమా అని అనుకుంటాయి దెయ్యం వచ్చేసి అయ్యే ఈ దెయ్యం వచ్చేసింది ఏమిటి నవిని ముగేస్తున్నాయని అది నేను చేస్తుంది ఈ కల్పవత్సం కామధేనువు అటువంటిదే ఏ కోరిక ఆ కోరికనే మీకు ఇచ్చేస్తుంది ఇటువంటి ఆవు ఇది ఎక్కడ ఉంటుంది స్వర్గంలో ఉంటుంది అని కథ కాబట్టి కామధేనువు ఏటో తెలుస్తున్నాండి మహామాయ ఆ మాయకే కామధేను అనేది వీడు కట్ట చదువుకుంటూ ఉంటాడు ఆ మాయ వీడి దగ్గరకు వచ్చి నీకు పెళ్లి పెళ్లి అయిపో భార్య అనుకున్నా మాయ ఆమె భార్య తర్వాత వీడు నీకు పుత్రుడు అంటున్న మాయ వాడు పుత్రుడు అయిపోతాడు వీడు నీకు పుత్రిక అంటుంది అన్న పుత్రిక అయిపోతుంది ఈ పుత్రుడు పుత్రిక నీకు భవిష్యత్తులో పెద్ద వయస్సులో నీకు సేవ చేస్తారు అంటుంది మాయ వీడు ఈ పుత్రుడికి వివాహము అంటుంది మాయ వివాహం అయిపోతుంది పుత్రికకు మాయా అదే అయిపోతుంది నాకు ఇంటికి వచ్చి కోడలు చక్కగా సర్వాలంకారం పూర్షితయ్యాయి ఇంట్లో అడుగు పెట్టింది అంటాడు వీడు అలా అయిపోతుంది ఈ కోడలు చెప్పిన మాట వింటుందో వినదో అనే డౌట్ వస్తుంది అలాగే అయిపో చెప్పిన మాట వినదేమో ఇంక వినదో అంతే అయిపోతుంది ఈ రకంగా వీడు ఏది అనుకుంటే అది అవుతూ ఉంటుంది ఆ మాయా మరి కామధేను అంటారా మాయ తర్వాత నేను జీవుణ్ణి అనుకుంటాను జీవుడే దేవుడు నాకంటే వేరే ఉన్నాడు అని అనుకుంటాడు వేరే ఉంటాడు నేను తిరుపతి వెళ్ళొచ్చా తిరుపతిలో తిరుపతి అంటే ఏదో తెలుసు దేవుళ్ళ గురించి శతాధికములైన కథలను పెట్టేసుకుని ఆ కథలను వాళ్ళు మునిగి తేలుతూ ఉండిపోతారు అది తిరుపతి అండి తిరుపతిలో ఆయన ఒక కథ చెప్పాడు నాకు పరశురాముడు మొత్తం భూమిని అంతని జే చేశాడు ఓకే భూమంటే అంత అంత అంటే భూమంటే అంత సకల భూమండలము అంటారు పురాణంలో పురాణంలో సకల భూమండలం అర్థం అంటే తెలుసు సముద్ర తీరం వరకు అంటే ఇటు విశాఖపట్నం అండ్ ముంబై వరకు అది సమకల భూమండలం ఇది అదే అర్థం నిజంగా గారు చె నంబూద్రి గారు ఒక ఆయన నార్త్ వెళ్లే నార్త్ నార్త్ అంటే తూర్పు ఉత్తరం ఆయన కేరళలో ఉంటారు కదా నార్త్ వెళ్లాలంటే అలాగా ఏముంది బండి కట్టుకుని ఆ బండిలో నిద్రపో బండి తొలి వాడు ఉంటాడు ఇద్దులు నడుస్తూ ఉంటాడు కేరళ మారేపటికి నువ్వు నార్త్ వెళ్తావు అది అంటే ఎదుబులు పది మైలు వెళ్తారు రాత్రిగా వాళ్ళు పది మైళ్ళు ఉంటే అది దట్ ఇట్ ది ఎండ్ ఆఫ్ నార్త్ అని నమ్ముద్రి గారి ఆయన యొక్క దృఢమైన విషయ జ్ఞానం అది ఈ పురాణాల్లో సకల భూమండలము పశ్చిమ సముద్రము తూర్పు సముద్రము మధ్యలో ఉన్నదే సకల భూమండలం సో ఈ సకల భూమండలము నాకు స్వాధీనమైపోవాలి సో అది వాడికి స్వాధీనం అయిపోతుంది ఈ భూమండలం తను ఆ దేవుడు సృష్టించాడు దేవుడు వచ్చేస్తాడు ఈ దేవుడు నాకంటే వేరే ఉన్నాడు వేరే ఉంటాడు నేను జీవుని వీడు జీవుడు ఓ దేవా నేను పాపిని సరే నేను వీడు పాతిని ఓ దేవా నాకు కోరికలు కోరికలున్నాయ్ ఓదేవా నీ మూలంగా నా కోరికలు తీరుతాయి ఆ తీరుతాయి వీడు నేను లేదు ఇదంతా మహామారి పాఠం మొదలుపెట్టాడు నారాయణ గతి ఇక చెప్పానామాట ఇక అంటే చాలా నిగువైన మాట అంటే ఇక శరణాగతి చేసేస్తున్నానమాట నేను చాలా సంతోషం ఉంటాను అమ్మ అవ్వ ఎంత మాట నేషను నారాయణ నీ నామే గతి ఇక తర్వాత ఏమంటాడో తెలుసిన మాకు కోరికలు నెల వేరు కప్పు కో అదే దేవుట అనుకున్నాను నేను మాయ అంటే ఎలా ఉంటుంది కాబట్టి నారాయణ నామం ఎందుకు మన కోరికలు దగ్గర మహామాయ కాబట్టి జీవుడు దేవుడు జీవుడు దేవుడు వేరు వేరు ఏమండి మీరు కొంచెం ఆలోచించండి ఈ జీవుడు దేవుడు ఎప్పుడు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి మీరు ఆలోచించి చెప్పాలి సైంటిఫిక్ గా చెప్పాలి మూర్ఖంగా చెప్పకూడదు విషయాది ఎందు నేను ఆయన చెప్పారు ఆయన విష్ణుదేవుడు నిద్రపోతున్నాడు ఆయన బొడ్డు నుంచి ఒక పద్మం పుట్టారు ఆ పద్మంలో వెయ్య రేకులు ఉన్నాయి ఆ వెయ్యి రేకుల మధ్యలో బ్రహ్మదేవుడు పుట్టాడు కుడితోనే రేకుని ఇలా పక్కకి తప్పించి చూడటంలో జారి చెంద పడిపోయారు అంత పెద్ద పద్మము అంత పెద్ద రేకులు చెంద పడిపోయారు కిందంటే ఇక్కడ పద్మంలో ఉండే మకరందంలో పడిపోయి పద్మంలో తేనె ఉంటుంది అది అందుబడిపోయి పడిపోయినప్పుడు తప్ అనే సౌండ్ వచ్చి ఆ తప్ అనే సౌండ్ చుట్టూ ఉన్నటువంటి విశాలమైన ఆకాశంలో ప్రతిధ్వనించింది ఏమని తప్ టప్ అని ప్రతిధ్వనించింది అది విన్నాడు బ్రహ్మదేవు విని ఓహో తపస్సు చేయాలా నేను అనుకున్నాడు అంటే తపస్సు చేయడం తపస్సు చేయడం ప్రారంభిస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై బ్రహ్మదేవ నీకు నేను ఈ విగ్రహాన్ని ఇస్తున్నాను అని సువర్ణ విగ్రహాన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇచ్చాడు నువ్వు ఈ విగ్రహాన్ని పూజ చేసుకో పూజ చేసుకుంటే నువ్వు సృష్టిని బ్రహ్మాన్నా చేయగలుగుతావు అని ఇచ్చాడు ఆ సువర్ణ విగ్రహాన్ని ఎదుర్కొన్నా పెట్టుకుని ఆయన పూజ చేసుకుంటూ జగత్ను సృష్టించాడు చెప్పాడు కథ ఇది కదా ఉంది కథ ఇలాగే ఉంటుంది కథ పరశురాముడు ఆ గొండగొండల్లో విసిరేసాడు ఎంతవరకు అయితే ఆ ఎండ్రగొలు వెళ్ళిపోయిందో అంతవరకు సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది ఆ భూభాగం అంతా పరశురాముడు తీసుకున్నాడు దాని పేరే కేరళ ఏదో ఇలాగే సో నేను మాట అడిగా ఇదంతా బాగానే ఉందండి అసలు ఈ జీవుడు ఈ దేవుడు ఎప్పుడొచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడో అంటే నువ్వు బ్రహ్మదేవుడు సృష్టి ఆది అలా చెప్పకూడదు ఇలా నువ్వు పురాణ గాథ వింది నాకు చెప్పడం కాదు ఎప్పుడొచ్చాడో ఎక్కడి నుంచి వచ్చాడు నువ్వు నీలో నువ్వు చూసుకో నీ అనుభవంలో చూసుకో చూసుకుని ఈ దేవుడు జీవుడు దేవుడు ఈ ఎప్పుడు వచ్చాడో ఎక్కడి నుంచి నీకు తెలియకపోతే నేను సూచిస్తా సజెస్ట్ చేస్తా అవునో కాదో మీరు చెప్పండి ఇవాళ తెల్లవారు మీరు ఎన్నింటికి నిద్రలేచ్చారు ఐదింటికి నిద్ర అప్పుడు వచ్చారు ఈ జీవుడు దేవుడు ఎప్పుడు వచ్చారు నిద్రలేచ్చినప్పుడు వచ్చారు అంతే కదా అంతకు ముందు లేదుగా నిద్రలో లేదుగా నిన్న సా నిన్న సాయంకాలం మాట ఎందుకు ఈ వేళతో మాట చెప్పండి నిద్ర లేచినప్పుడు వచ్చారు నిద్రలేవడం అంటే ఏమిటి తెలివి వచ్చినది కాబట్టి ముందు ఏమిటి వచ్చింది తెలివి వచ్చిందా జీవుడు దేవుడు వచ్చారా తెలివి వచ్చింది తెలివి వచ్చాకనే జీవుడు దేవుడు కూడా వచ్చారు నిజానికి తెలివి వచ్చి పళ్ళు తోపుకుని కాఫీ తాగాక వస్తారు జీవుడు దేవుడు అంత అంత దాకా లేచి ఉంటారు కాఫీ తాగాక నేను ఇంకా స్నానం చేసి దేవుణ్ణి పూజ చేసుకోవాలి నేను జీవుణ్ణి అప్పుడు వచ్చాను పదండి తెలివి వచ్చాక జీవుడు దేవుడు వచ్చారు కాబట్టి తెలివి వచ్చాక తెలివి ఉంటుంది తప్ప జీవుడు దేవుడు ఎందుకుంటారు వచ్చింది తెలివైతే దీవుడు దేవుడు ఎందుకుండాలి తెలివి తెలివే ఉండాలి అంతే కదండి తెలివి తెలివిగానే ఉండాలి తప్ప జీవుడు దేవుడు ఎందుకు ఎక్కడి నుంచి అంటే ఆ తెలివిలో మహామాయ ప్రవేశించింది ప్రవేశించి జీవుణ్ణి దేవుణ్ణి కల్పించింది విడగొట్టింది ఇప్పుడు తెలివి రెండు ముక్కలుగా విడి దేవుడు తెలివి దేవుడు తెలివి ఈ ముక్కలుగా విడకముందు ఎన్ని తెలుగులున్నాయి ఒకే తెలుగు ఎవరు విడగొట్టారు ఇలాగా ఆ మాయ విడగొట్టారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు పూజ చేస్తున్నారు దేవుణ్ణి పూజ మీరు పూజ దేవుడు మీకంటే భిన్నంగా బయట ఉన్నాడు అని ఎవడో మీకు గట్టిగా చెప్పాడు సింహత్తలని గొర్రె పాలు ఇచ్చి సాకింది కథలో ఆ గొర్రె చెప్పింది తల్లి గొర్రె నువ్వు గొర్రెది అని చెప్పింది అది కాపోని గొర్రెలాగే పెరిగింది మిగతా గొర్రెలన్నీ ఆ గొర్రె తల్లి దగ్గర పాలు తాగింది సింహస్తలు కూడా గొర్రె తల్లి దగ్గరే పాలు తాగింది మిగతా గొర్రెలన్నీ గడ్డి మేయడం ప్రారంభిస్తే ఆ సింహం కూడా గడ్డి మేసుకో బతుకు వీడు అలాగా వీడికి నువ్వు జీవుడివి అనేవడో చెప్పి పెట్టాడు నువ్వు పాపాత్ముడు అని చెప్పి పెడతారు వాళ్ళు ఆ క్రిస్టియన్ మేషన్ నువ్వు జీవుడివి అని చెప్పి పెట్టారు ఎవరు ఆచార్యులు అనబడే వాళ్ళు చెప్పి పెట్టారు మేము ఆచార్యులను అయ్యా మీరు ఆచార్యులని మాకు దాఖలా ఏమిటి అంటే చూడు నా నామం చేస్తు ఎంత పెద్ద నామం పెట్టుకున్నాము లేకపోతే కొన్ని ఎంత గట్టిగా అడ్డబొట్టు పెట్టానో చూడు నా బొత్తు చూసుకుంటే నీకు తెలుసుకోవాలి అది పాటికి అయ్యా బొత్తుని బట్టి మరి కత్తు కూడా చూసుకో నువ్వు చూడు కత్తు ఎలా ఉంది జుట్టు చూడు కట్టు బొట్టు జుట్టుని బట్టి ఆచార్యుడని నువ్వు తెలుసుకోవాలి తెలిసిందంటే మీరు ఆచార్యుడు మీకు నా సందేశం ఉందా ఉంది ఏమిటి నువ్వు అయోగ్యుడవు అభాగ్యుడవు పాపాత్ముడవు ఎందుకు పనికిరాని వాడివి భ్రష్టు నష్టడము అలాగా కాపోసా అయ్యే ఉంటుంది ఎందుకంటే ఇంటికి వెళ్తే కూడా పరిస్థితి అలాగే ఉంది అంటే మార్కెట్కి ఉంది పరిస్థితి ఆ కూరగాయలు అమ్మే ఆవిడ చేకలు వస్తుంది ఇక విసుక్కుంటుంది ఇంటికి అమ్మగారు విసుక్కుంటున్నారు ఆవిడ కూడా వీడికి చేసి చేసి ఎంతకాలం నేను చేయాలి ఎంతకాలం చేస్తారు వాళ్ళు విసి పెట్టుకుంటారు నా బతుకు విసి అందరూ నా మీద విషారు నేను అయోగ్యులను అయిపోయాను అభాగ్యులను అని వీడు అనుకోబోతుంటే ఆయన ఆచార్యుడు వచ్చి అదే ఖాయం చేశారు వీడి గుట్టి అదే చేశారు మీరు నేను ఇలాంటి జీవుడను అని మీరు ఆ ఆధ్యాత్ముడు యొక్క మోతను స్వీకరించి నిశ్చయించుకుని ఓ దేవుణ్ణి పూజ చేస్తున్నారు ఓ విగ్రహం ఒకటి ఇచ్చాడా ఆ దేవుడు విగ్రహంలో ఉన్నాడు నువ్వు పూజ చేయరా ఆ దేవుడు విగ్రహంలో పెట్టింది ఎవరండి మానవుడా దేవుడు వచ్చి పెట్టాడా దేవుణ్ణి విగ్రహంలో ఎక్కడి నుంచి తీసి పెట్టేడండి తన హృదయం నుండి తీసి పెట్టలేదు సపోజ్ హృదయంలో దేవుడు లేడనుకోండి హృదయంలో దేవుడు లేని వాడు విగ్రహంలో దేవుడిని పెట్టగలుగుతాడా కాశీలో గంగ ఉంటుంది ముస్లింస్ ఉంటారు వాళ్ళు గంగనే అనుకోని కూడా అనుకోడు ఎందుకని వాళ్ళ హృదయంలో లేని గంగ బయట నుంచి వస్తుంది వీడు హృదయంలో దేవుడు లేకుంటే బయట విగ్రహంలోకి ఎలా వస్తాడు దేవుడు హృదయంలోని దేవుడే విగ్రహంలోకి వచ్చాడు హృదయంలోని ఎలాంటి దేవుడు సర్వము తెలిసి ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు బయట విగ్రహంలోకి వచ్చాడు వీడు కాబట్టి హృదయంలో ఉన్న సర్వజ్ఞుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు నీకంటే వేరుగా ఉన్నాడు అంటే ఆ తెలివి రెండు ముక్కలైందా లేదా తెలివిలో రెండు ముక్కలు ఉండవు కొన్నింటికి మొక్కలు ఉంటాయి కొన్నింటికి ముక్కలు ఉండవు కాగితాన్ని నాలుగు ముక్కలు చేయొచ్చు కట్టి పుల్లను ఆరు ముక్కలు చేయొచ్చు ఆకాశాన్ని ముక్కలు చేయండి చూస్తాను ఒక కత్తి తీసుకుని మీరు ముక్కలు చేయండి ఆకాశాన్ని కొనం రంపం వంట తీసుకుని ఆకాశాన్ని ముక్కలు చేయండి ఆకాశాన్ని చుట్ట తుట్టి వారం గోడవారు పెట్టండి మీరు అందరూ కలిసి ఆకాశాన్ని చుట్ట తుట్టి గోడవారు పెట్టండి కొని ప్రకాశాన్ని మొక్కలు చేయండి ముక్కల ఈవి కొన్ని అవనివి కొన్ని ఉంటాయి తెలుగు ముక్కలు అవదు కానీ వీడి అజ్ఞానం చేత ముక్కలయ్యేరే మాయా ఈ విధంగా జీవుడు ఈశ్వరుడు అనే ఇద్దరు పిల్లలు ఆ మాయా అనే కామధేనువుకి పుట్టిన పెళ్ళడు వీళ్ళు తెలుగులో సామెత నాకా సామెత ఈ మధ్య కాలంలో తప్పుగా గుర్తుకొస్తాం ఎవడికి పుట్టిన పెట్టినట్టు రాక్కి వెక్కిస్తున్నాడు అని అంటే వాడి ప్రారంభం అలా ఉంది వాడి చెప్పినది ఏమి అర్థం కాదు అనే ఒక అభిప్రాయం వాయుడుతుంది ఆ రకంగా మీరు ఎవరికి చెప్తాను జీవుడు ఈశ్వరుడు అనేది అజ్ఞానము చేత మాయ చేత కల్పించబడినది కాబట్టి మాయకి ఎన్నింటిని కల్పించే శక్తి ఉన్న ఉంది మాయని దేన్నైనా కల్పిస్తుంది బంగారం ఉంటే మంచిగా బాగుంటుంది అనే కల్పు అని కల్పించిందా లేదా మాయా కల్పించలేదా కల్పించింది ఆస్తు పాస్తులు దిక్తంగా ఉంటే సంతోషంగా ఉంటుంది అని కల్పించిందా లేదా మాయా కల్పించింది నేను వేరు ఇంకొకడు వేరు అనే భేద బుద్ధిని మాయా లేదా సూర్యుడికి ఏదో అయిపోతోంది చంద్రుడికి ఏదో అయిపోతుంది అని కల్పించిందా లేదా మాయా ఇన్ని కల్పించిన మాయ దీవుడు వేరు దేవుడు వేరు అని కల్పించకుండా కల్పించలేదానికి జత కాదా ఆ మాయకి జత కాదనుకుంటున్నారా మీరు ఇన్ని కల్పించింది ఆ రంతా కల్పించలేదు కాబట్టి జీవేశ్వరులనే ఇద్దరు బిడ్డలని మాయ కల్పించినది మాయ కన్నది అంటే కల్పించినది కాకుండా లోకంలో ఇంత ద్వైతం ఉంది ఇప్పుడు ఈ ద్వైతాన్నంతని చెయ్యాలి అంటే మీ వల్ల అవుతుందా అది చెడిపోయక్కడ మీరు ద్వైతము ద్వైతము ద్వైతమునుక వచ్చినట్లుగా లేదంటే తృప్తి కలిగేంత మరకు తమరు పానము చేయుదురుగాక త్రిబతాం నీడు ఆ ద్వైతాన్ని ఏకవచనం నీవు నీవంటే బహువచనం అని నేను మర్యాద కోసం అన్నాను నీవు ఈ ద్వైతాన్ని నీకు ఎంతవరకు నచ్చుతుందో అంతవరకు పానం చేయి ఏం లేదు ఎంజాయ్ చేయి ద్వైతాన్ని ఏమండీ ఇది వెంకటేశ్వర స్వామి ప్రసాదం అండి లడ్డు మీకెట్లో వేశాననుకోండి బాగుంటుందని మీకు అనిపిస్తుంది రోడ్డు వేసుకోమని మా జానం చేయం పర్వాలేదు కాదండి జీవుడు ఈశ్వరుడు ఒక్కటే పర్వాలేదయా లడ్డూ లడ్డూటి వేసుకోండి లడ్డు తిన్నంత మాత్రాన్ని జీవుడు ఈశ్వరుడు వేరు వేరే అయిపోరం లూ తిన అలాగే ఇది రాముల వారి పానకం అని తీసుకొని పుచ్చుకోం కాదండి రాముడు అంటే ఆత్మయే రాముడు కదా మరి నైవేద్యము పానకం ఏం పర్వాలేదు ఆత్మయ రాముడు అది కరెక్టే నువ్వు పానకం పుచ్చుకో వడపప్పు తినంధ్యం పెద్దతాం ద్వైతం ద్వైతాండి కానీ ఇప్పుడు మంచి భోజనం చేయాలంటే ఆచార్యులు గారు వండిన భోజనం చాలా బాగుంటుంది ఆచార్యులు గారు ద్వైతం ద్వైతం అయితేనేవ్వండి భోజనం చాలా బాగుంటుందండి ద్వైతం అడ్డు వస్తుందా కొడుతుందా మీద పడి నువ్వు చక్కగా భోజనం చేయి చక్కగా పానకం పుచ్చుకో చక్కగా ద్వైతాన్ని ఎంజాయ్ చేయి సినిమా చూడు సినిమాలో కనబడే ద్వైతాన్ని సరోగా ఎంజాయ్ చేసుకో కానీ ఒక్క సత్యం మాత్రం మర్చిపోవద్దు కానీ తత్వం యథార్థ స్వరూపము అద్వైతమే వా అ చేతి అద్వైతులకు విరోధం ఉండదు ఎవరితో అవిరోధం నిబోధత విరోధం ఉండదు రోడ్డు మీద వెహికల్స్ నడిపి వాళ్ళకి వీడిని వాడు ఓవర్ టేక్ చేసి వాడికంటే వీడి ముందుకెళ్ళిపోయి వీడిని వాడు తీసుకుపోయి ఇవన్నీ ఉంటాయి పోటీలు ఇవేవి ఉంటాయి తీసుకుంటారు కూడా కానీ ఆకాశంలో విమానంలో పోయి వారికి ఎవడు అడ్డురారు ఆపోజిట్ ట్రాఫిక్ ఉండదు కంజెషన్ ఉండదు ఏమి ఒక్కడే పోతూ ఉంటారు విమానంలో విమానంలో ఇలాంటివి ఏమి ఉండవు రెండు మీద ఉండేవి ఏమి ఉండవు ద్వైతంలో ఉండే ఈ జంజాతము ఈ రొంపి అద్వైతంలో ఉండదు అద్వైతం మాత్రమే సత్యముకు సత్యం కావాలా మాయ యొక్క కల్పన కావాలా చూసుకోవాలి కాదండి మాకు సత్యం తెలుసు మేము మాయ యొక్క కల్పనల్ని ఎంజాయ్ చేయాలనుకున్నాం దెబ్బతా నువ్వు సత్యాన్ని పట్టుకుని విదలన్నంత వరకు నువ్వు ఎంజాయ్ చేయవచ్చు నీకు రహస్యం చెప్తా సినిమా చూస్తున్నా సినిమాలో కరుణ రసము ప్రవహిస్తూ ఉన్నది అంటే ఎవరో తల్లి ఒక ఆపం భర్తపోయాడు అయ్యో అనుకునే ఈ పిల్లలు ఏదోదో ఈ లోపల ఆవిడికే ఏదో పెద్ద రూపం వచ్చింది అదంతా ఆ దృశ్యాలను చూపిస్తూ ఉంటే మీకు కలంబట్టి నీళ్లు వస్తాయి కరుణ రసం కరోనా రసాన్ని ఎంజాయ్ చేస్తా చాలా బాగుంది ఎంజాయ్ చేస్తారు తర్వాత శృంగార రసం మంచిగా చక్కటి పాట మంచి నటుడు నటి వాళ్ళు చాలా హృదయ రంగకంగా డాన్స్ లో పాట కూడా దినస్కంపుగా So, na సో అది నడుస్తూ ఉంటుంది అది చూసి మీరు ఆ శృంగార రసాన్ని ఎంజాయ్ చేస్తారు తర్వాత తెలుగు సినిమా రంగంలో హాస్యరసాన్ని పండించినంత అధికంగా మరి ఇంత ఏ సినిమా రంగంలోనూ కూడా ప్రపంచంలోనే హాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ కోలీవుడ్ కానీ ఏదైనా కూడా తెలుగు సినిమా రంగంలో ఈనాడు హాస్యారసాన్ని పండించినంత గొప్పగా మరి ఏ సినిమా రంగంలోనూ పండించలేదు మోహన్ బాబు గారు చెప్పారు మాట అని నేను అనుకున్నాను యథార్థమే అయి ఉంటుంది కాబట్టి హాస్యరసము ఎంజాయ్ చేయండి మీరు హాస్యరసాన్ని కరుణరసాన్ని శృంగారాన్ని భయానక రసము దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు ఏమండి జీవితంలో కరుణరసాన్ని మీరు ఎంజాయ్ చేయగలరా దుఃఖిస్తూ కూర్చుంటారు జీవితంలో భయానకరస్థాన్ని ఎంజాయ్ చేయగలరా భయపడుతూ కూర్చుంటారు ఎంజాయ్ చేయలేదు మరి సినిమాలో ఎందుకు ఎంజాయ్ చేయగలుగుతున్నారు ఏమిటో సీక్రెట్ ఏమిటో సీక్రెట్ ఏమిటో తెలుసినా ఈ కుర్చీలో కూర్చొని ఉన్నాం కదా ఇది సత్యం ఈ కుర్చీలో నేను సత్యం ఆ రసాలన్నీ కల్పితము అని చెప్పి ఎంజాయ్ చేయగలుగుతున్నాను జీవితంలో ఎప్పుడైందో ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఈ కుర్చీలో ఉన్న నేను సత్యము అనే సంగతి తెలియక ఆ కనబడుతున్న ద్వైతము సత్యం భ్రమ పొందుతున్న చేత మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు మీరు కనుక ఈ కుర్చీ అద్వైతం నా స్వరూపము అద్వైతం రెండవది లేని చైతన్యము నా స్వరూపము అనే కుర్చీ ఆ గ్రౌండ్ మీకు గట్టిగా ఉన్నట్లయితే జీవితంలో కనపడే సకాల రసములను మీరు ఎంజాయ్ చేయగలుగుంటారు ఎవరో కుర్యాడని పార్టీ చేస్తూ ఉంటారు నవ్వు నవ్వులు ఊరుకుంటారు హాస్యాస్పదం అని తెలుస్తూనే ఉంటుంది అయినా ఓ నలుగు నలు ఊరుకుంటారు ఎవరో పోయారని ఏడుస్తూ ఉంటారు ఓ నలుగు నలు ఊరుకుంటారు పైకి నవ్వరు వాళ్ళు చూస్తే బాగుండదు లోపల ఓ నవ్వు నవ్వుకుని ఎందుకంటే ఎవరైనా పోయారంటే అది ఎంత విముక్తి ఆ బంధం నుంచి విముక్తి అయిపోయింది కదా ఏ వయస్సులో బంధం విముక్తే వీడు నా కొడుకు వీడు నా భార్య ఈమె నా భార్య వీడు నా భర్త అంటే పట్టుకు వెళ్లాడు ఈ బదులు అది వదిలిపెట్టి పోయారంటే అక్కడితో ఓ సమస్య వదిలిపోయింది కదా తర్వాత ఏమొస్తుందో ఏదో ముందు ఈ జంజాటం ఈ వారికి వదిలిపోయింది విముక్తి వచ్చింది కదా కానీ ఏడుస్తారు ఫ్రీ అయిపోయారు నా సంతోషం కలిసి పోయి ఏడుస్తున్నారు ఎందుకు ఏదో లోపం అంటే అలాగే ఉంటుంది ఓ నవ్వు లోపలే నవ్వుకుని ఊరుకుంటారు అద్వైతం అంటే అలా ఉంటుంది మీ స్వరూపము మీకు తెలిసినప్పుడు ద్వైతము ఉండడంలో మీకేమీ అభ్యంతరం ఉండదు అని చెప్పిన ద్వైతం అద్వైతులు దేనిని నిరోధించడం వీళ్ళు ఏం చేస్తారంటే వెంకటేశ్వర కళ్యాణానికి పోయి లడ్డు తీసుకువస్కారం ఏకాంతంలో అడగారు వెంకటేశ్వరి కళ్యాణ వెంకటేశ్వరు కళ్యాణం చేస్తారు ఎ తండ్రికి కళ్యాణం పిల్లలు చేస్తారా పిల్లలకి కళ్యాణం తండ్రి చేస్తాడా నీకెవరు చెప్పాడు పిచ్చి కుదిరింది తనకి లోకలు చుట్టపన్నట్లు లేదు మన కళ్యాణం దేవుడికి వేస్తాడా నాకు పెళ్లి మా అమ్మాయికి పెళ్లి కాటం లేదు రుక్మిణీ కళ్యాణం పురాణం చెప్పండి వీడు రుక్మిణీ కళ్యాణం కట్టడం లేదు దేవుడికి అనుగ్రహించి పిల్లలకి పెళ్లి అవుతుందేమో వీడు ఓ మధ్యన అబోధిస్తున్నాడు ఓ మూల వీడు వెళ్ళి దేవుడికి పెళ్లి చేస్తాడు వీటి పెళ్లికి కాదండి లడ్డూ కళ్యాణం సరే ఇవ్వండి సంజన లడ్డూ కదా నేను నాతోటి అక్కడ ఉన్నప్పుడు గారు స్వామిజీ మీరు వచ్చారు మీకోసం లడ్డూ తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం మాకు పైన టెంపుల్ మూసేసేస్తా లడ్డూ లభ్యం కావటం లేదని వాళ్ళు అంటున్నారు అంటే నువ్వు లడ్డూ గురించి వింత అంటే మరి ప్రసాదం మరి నువ్వు ఇప్పుడు పెట్టిన భోజనం ప్రసాదం కదా నీకెవడు చెప్పాడు ఇప్పుడే నువ్వు ఒడ్డించిన భోజనం నేను భోజనం చేసాను నువ్వు ఒడ్డించింది ప్రసాదం కాదు మళ్ళీ వేరే లడ్డూ పై నుంచి రావాలా ఇదే ప్రసాద్ తెలియక మాట్లాడుతున్నారు నేటలాగా అని నేను చెప్పాను కాబట్టి కాదండి లడ్డూ తెచ్చేసాము మేము సంచేస్తే సంధ్యలో వేసేసుకుంటాం మాజేసరం కళ్యాణం లడ్డు సరే కానీ కాబట్టి అద్వైతం వాడు దేన్ని విరోధించడం నామం పెట్టుకుంటు పెట్టుకో అడ్డబొట్టు పెట్టుకుంటు పెట్టుకో నాకు బొట్టు అలవాటు లేదు పోనీ మానే స్వామిజీ సృష్టిల్లో ఒక స్వామి ఒక ఆయన బొట్టు పెట్టుకోరు ఎంతో చెప్పి చూశారు బొట్టు పెట్టుకోవాలి అది రాకు అలవాట్లేదండి అన్నాడు అది మానేసే నన్ను అడిగారు ఏం చేయాలి మీరు పెట్టుకోవాలి అని మానేసేయండి ఉంది సూర్య చంద్రులే కన్నులు ఇంకా మీకు బొట్టు ఎందుకు కానివ్వండి అద్వైతులు దేన్ని విరోధించరు అంతా కూడా మిత్య మాయ యొక్క సంతానము మాయ కంటూ ఉంటుంది వీటన్నింటినీ కూడా ఈ మాయ యొక్క సంతానాన్ని చూసి సంతోషించలేదు విచారించలేదు అండి శ్లోకం ఉందమాయా వత్సౌ జీవేష్రా ముఖౌ యేంకృతాన్వైతం సత్వైస్థ బ్రహ్మణోర్భేద నామమాృతేర్న ి క్వచిత్ బ్రహ్మణోదామమాకాశ్యే నా చిత్ కట్స్థబ్రహ్మణో సాక్షి చైతన్యమునకు పరబ్రహ్మకు భేదా తేడా నామమానుమాత్రమే మినహాయిస్తే నహి లేనే కూటస్థ అంటే ఆత్మ చైతన్యం మీలో ఉండే ఎరుక ఇందాక చెప్పారు చూడండి మీరు రియాక్షనరీ థాట్ ప్రాసెస్ ని బంద్ పెట్టి తెలుసుకుంటూ ఉండగలరా అని నేను మనం చూస్తాను అలా మీరు ఉండండి ఉండగలరు అలా మీరు ఉండండి దాన్నే కూటస్థ చైతన్యము అంటారు అదే కూటస్థం ఏమండి ఈ సకల జగత్తులు ఏ పరమాత్మ సృష్టించాడో ఆ పరమాత్మకు బ్రహ్మ అని పేరు ఇది కూటస్థ చైతన్యము సింపుల్ గా కూటస్థము అని కూడా అంటారు అది బ్రహ్మ ఈ రెండు వేరు వేరు కదా ఇది ఎలా ఉందంటే ఒక అమ్మగారికి ఆమె భర్త ఫోటో చూపించి ఎవరి ఈయన ఆఫీసర్ గారు అంటే ఆవిడేమంటుంది అవును అంటుంది మీ పెనిమిటి అంటే ఏమంటుంది అవును ఏమన్నా మరి ఆఫీసర్ గారికి పెనిమిటికి మీ పెనిమిటికి తేడా ఏమిటి రెండింటికి ఏమన్నారే ఆఫీసర్ గారు పెనిమిటి రెండు వేరు వేరు కదా అని అమ్మగారితో చెప్పారనుకోండి ఆవిడేమంటారు మీ ముఖం లేవాయా ఒకటే పేరు మారిందంటే నా పెనిమిది అని ఓసారి అన్నాం ఆఫీసర్ గారు అని ఇంకోసారి పేరులో మార్పు వచ్చిందే తప్ప ఇద్దరు వ్యక్తులేమీ లేరు అక్కడ ఉన్నది ఒక్కళ్లే అని చెప్తారా తర్వాత ఘటన లోపల ఆకాశం ఉన్నది చుట్టూ ఆకాశం ఉన్నది ఆ ఘటన లోపల ఆకాశం బ్రేక్ అయిపోయి సెపరేట్ అయిపోయి చుట్టూ ఆకాశం కంటే భిన్నంగా ఉన్నదా లేకపోతే చుట్టూ ఉండే ఆకాశంలో కలిసిపోయి మిలితమై ఉన్నదా కలిసిపోయే ఉన్నది ఘటాకాశం వేరు మహాకాశం వేరు అని విడదీయడానికి అవకాశం ఏమైనా ఉన్నదా లేదు అలాగే కూటస్థ చైతన్యం వేరు పరమాత్మ వేరు అని విడదీసేటువంటి అవకాశము లేదు మరి పేర్లున్నాయంటే పేర్లలో తేడాలుంటాయి ఆ సందర్భాన్ని బట్టే ఆ పేర్లు వస్తాయి నామమాత్రము భేదమే గాని వాస్తవమైన భేదము లేనే లేదు ఘటాకాశ మహాకాశమును కూడా పేర్లలో తేడాలున్నప్పటికీ వస్తువు ఒక్కటియే సమానమైనది అదియే సింపుల్ వెస్ట్ ఓకే కోటస్థ బ్రహ్మణోహో చైతన్యమునకు పరమాత్మకు సారీ మళ్ళీ నామ మాత్రత్ రుతే అంటే మినహాయించి అని అర్థం రుతే ఎప్పుడొచ్చినా పంచమీ విపత్తి రావాలి అని ఒక రూల్ ఉంది అని చెప్తున్నా నామ మాత్రను అర్థం చెప్తున్నా ఇప్పుడు పేరును మాత్రమే మినహాయించి భేదా తేడా నటి నేనే లేదు ఘటాకాశము మహాకాశము అనేవి పచిత ఎప్పుడైనను ఎక్కడైన రెండర్థాలు వస్తాయి ఎప్పుడైనాను అనే అర్థం ఉంటుంది ఎక్కడైనాను నకి నిశ్చయముగా విడిపోయూజియా అంటే విడిపోవడం ఏమంటే ఆకాశంలో మొక్క తీసి గటల్లో పెట్టారా అలా ఏం ఇప్పుడు మామూలుగా చెరువులో నీళ్లు కొన్ని తీసి ఘటల్లో పెట్టారు అలాగే మహాకాశంలో ఓకేసారి అంత మహాకాశం తీసి గతంలో పెట్టారా అలా లేదు అసలు విడిపోవడం అనేది ఉండదు ఘటాకాశము వేరు మహాకాశము వేరు అనే భేదము ఉన్న ఉండదు మరి భేదము లేనప్పుడు ఈ పేర్లు ఏమిటండి పేర్లు అలా పెడుతూ ఉంటారండి కానీ ఆదివారము సోమవారము మంగళవారం భేదం ఏమైనా కనపడిందని భేదం ఉండనుకోండి ఇది అదే ఎంవారం అని ప్రశ్న ఉండదు ఎందుకంటే ఆ తేడాన్ని బట్టి ఈ రోజు మంగళవారం ఈవేళ బుధవారం అని తెలుసుకునే ఉంటుంది కానీ ఆ ప్రశ్న ఎందుకు పుట్టింది బుధవారం ఉన్నా మంగళవారం ఉన్నా తేడా ఏమీ లేదు తేడా లేబు ఏడు పేర్లు ఏమిటంటే పేర్లు మాత్రమే కానీ మంగళవారం ఉదయానికి బుధవారం ఉదయానికి తేడా ఏమిటో చెప్పండి తేడా ఇదికే పేర్లు అంతే ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు భేదమును కల్పించి పేర్లు పెట్టుకున్నాం తప్ప వాస్తవంలో భేదము లేనేలేదు కూటస్థ బ్రహ్మణోర్ భేద రామమాత్రు నహిఘాకాశం హిక్ వచ్చి ఆపుడౌన్ లాంటి సరిపడుతుంది నేను నోట్ చేసి పెట్టుకుంటాను ముప్పై ఏడో శ్లోకం పూర్తయింది నూట ముప్పై ఏడో నేను మళ్ళీ నా ప్రోగ్రామ్ షెడ్యూల్ ఫైనలైజ్ అయిన తర్వాత డేట్ చెప్తాను ఓనన నారా కాకాడి నారా వనన నారా